కదా అలాగే ఈ బుద్ధి ఉన్నదనుకోండి ఈ బుద్ధి ఏం చేస్తుంది ఇంద్రియం ద్వారా ప్రకటం ప్రకటమై ఘటపటాది పదార్థములను ఆ బుద్ధిమూర్తిని తయారు చేసి అవి అవి తెలిసేట్లే అంటే అప్పుడు చిరాభాష అంటే ఆ అంతఃకరణలో ప్రతిఫలించిన ప్రతిఫలనము చిరాభాష కండిషన్ అవేర్నెస్ అదేం చేస్తుంది ఘటమనే జ్ఞేయమును జ్ఞాత పెరసను ఒకటి ఉంటాడు నేను తెలుసుకుంటున్నాను అనే తెరస్త ఉంటాడు ఆ జ్ఞాతను బుద్ధి వృత్తియే ప్రమాణం బుద్ధి వృత్తి మూడింటిని ప్రకాశింపజేస్తుంది మూడింటిని ప్రకాశింపజేస్తుంది ఓకే కాని ఆ సాక్షి చైతన్య విలువ చూసేలా అది ఇన్నింటిని ప్రకాశింపజేయదు అది కేవలము ఆ చిదాభాసను మాత్రమే ప్రకాశింపజేస్తుంది దాని గురించి ఎందుకే ఎంతో కొంత తేడా ఉంది కదా ఆ తేడాను చెప్తున్నారు జీవృత్సంభా సమూహో భాస్యతే చుట్ట కుంభమాత్రఫల సహాత స్ఫురేత్ నేను ఎలా చెప్పాను చెప్పిన దాన్ని కొద్దిగా మోడిఫై చేసి చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి ఉంటుంది కొద్దిగా మోడిఫై చేసి ఇప్పుడు చిరాభాస్ ఏమిటి వస్తుందో తెలుసు అంటే చిరాభాస్ అంటే అంతఃకరణంలో ప్రతిఫలించిన చైతన్యం కండిషన్ అదేమిటి వస్తుంది కేవలం ఘట జ్ఞానాన్ని కలిగిస్తుంది దానివల్ల కేవలము ఘట జ్ఞానమే కలుగుతుంది అంటే కదా ఘటము ప్రకాశం కూటస్థ రీతంలో ముందుకు చూసాడా అదేం చేస్తుంది దాని వెలుగులో జ్ఞాత ధ్యేయము జ్ఞానము అంటే బుద్ధి ముస్తి ఇవన్నీ కూడా దాని వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి ఇప్పుడు తెలిసిందండి నేను మారుమెశాను కొద్దిగా ఆ మారు పెడుతున్నారు శ్లోకంలో అంటే అర్థము బుద్ధితో ఇది ఘటము అని ఇది ఘటము అని ఇది ఘటము అని తెలుసుకున్న దాంట్లో జ్ఞానము చాలా తక్కువ స్థాయికి ఉంటుంది దానికి పని ఉండే కూటస్థ చైతన్యం ఎలా ఉంటుందో తెలిసిన ఈ అంతఃకరణమునందు ఉన్న చైతన్యము యొక్క అనుగ్రహముచే ఈ అంతఃకరణావచ్ఛిన్నమైన జ్ఞాత జ్ఞాతంటే అంతఃకరణలో ఒక ముక్క అంతఃకరణావచ్ఛిన్నమైన ధ్యేయమును అంతఃకరణ వృత్తిరూపమైన ప్రమాణము ద్వారా తెలుసుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనిస్తూ ఉంటుంది సాక్షి చైతన్యం ఉంటారు నేను నడుస్తున్నాను అన్నాడనుకోండి అప్పుడు మీరు కాళ్ళు అయిపోతారు కాళ్ళు నడుస్తున్నాయని నాకు తెలుస్తోంది అన్నప్పుడు మీరు సాక్షి అవుతారు ఏమంటే మీరు కేవలం నడక మాత్రమే లేకుంటుంది కాళ్ళు చేసేది వేటండి నడక మాత్రమేగా కానీ మీరు సాక్షి లేదనుకోండి అప్పుడు మీ సాక్షి ఆ ప్రకాశంలో కాళ్ళు నడక అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా అలాగే ఇది ఘటమో అన్నారనుకోండి అక్కడ కేవలము బుద్ధి గుర్తి ఒక్కటే ఉంటుంది ఘటాకారం కానీ సాక్షిగా ఉన్నప్పుడు ఈ పరిచ్ఛిన్నమైన జ్ఞాత బుద్ధివృత్తి ద్వారా ఘటమనే వస్తువును తెలియకున్నాడు అనే మొత్తం ప్రాసెస్ కంటనే కూడా సాక్షిగా దర్శిస్తూ ఆ చైతన్యం ఉంటుంది అది తేడా ఓకే వదక్షేదం ధీవృత్యాస కుంభానా సమూహ భాస్యతేంభమాత్రఫలవాత్ ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు కష్టమవుతుందేమో అని మళ్ళీ చెప్తున్నా మీరు నడిచేప్పుడు మీకు అది వెళ్లాల్సిన ప్లేస్ తెలుస్తూ ఉంటుంది ఏం తెలియదు నడకది ప్రయోజనం వెళ్లాల్సిన ప్లేస్ కదా అది తెలుస్తుంది దాని మీదే ఫోకస్ ఉంటుంది ఇంకస్ ఉండాలి అదే మీరు వాకింగ్ మెడిటేషన్ చేస్తున్నారనుకోండి వాకింగ్ మెడిటేషన్ చేస్తుంటే కాయులు ఆ కాళ్ళను నడిపిస్తున్నటువంటి ప్రాణశక్తి తర్వాత ప్రతిసారి అడుగు వేసినప్పుడల్లా స్పర్శ జ్ఞానము తద్వారా కొంత దూరము ముందుకు సాగుతా ఈ మొత్తం అంతా వాకింగ్ మెడిటేషన్ అంటే అర్థం ఏంటో తెలుసినా చాలా విస్తారంగా ఉంటుంది ఎదుకకు విస్తృతి ఏర్పడుతుంది అలా కాకుండా అక్కడికి వెళ్ళాలని నడిచి వెళ్తున్నారనుకోండి ఆ నడకకు ఆ నడకతో మీరు ఐడెంటిఫై అయిపోయి దానికి ఏది స్మృతి ఉండదు అది చాలా పరిచ్ఛన్నమైన ఫోకస్ ని కలిగి ఉంటుంది మీరు సాక్షిగా ఉండి నడక సాగుతూ ఉంటుంది అప్పుడు మీరు నడవరు దేహము నడుస్తూ ఉంటుంది దారి మీరు సాక్షిగా అప్పుడు ఈ దేహము కాళ్ళు నడక నడకలో అడుగు వేసినప్పుడల్లా స్పర్శ లెఫ్ట్ అయితే లెఫ్ట్ అని రైట్ అయితే రైట్ అని అంతా తెలుస్తోంది అది తేడా చిత పరమాత్మ చైతన్యం జీవృత్యాభాస కుంభానాం బుద్ధివృత్తి చిదాభాసము అనే ముగింటి యొక్క సమూహ సముదాయము భాష్యతే ప్రకాశింపచేయబడుతున్నది అంటే సాక్షి చైతన్యం ఏమి ప్రకాశింపజేస్తోంది జ్ఞాత జ్ఞాత అంటే చిదాభాష జ్ఞేయము అంటే ఘటము కుంభ అంటే ఘటం తర్వాత బుద్ధి వృత్తి ప్రమాణం ఈ మూడింటిని మూడింటి సమూహమును సాక్షి చైతన్యం ప్రకాశింపజేస్తుంది చిదాభాండి అర్జున్ని ప్రకాశింపజేస్తుంది కేవలం కుంభాన్ని ఘటాన్ని ప్రకాశింపటం తీసి కుంభం అన్నాడే అది అలా ఎందుకన్నాడంటే దీనికోసం మేతన కోసం ఆ కుంభ తీసి ఘట పెడితే ఉండదు ృత్యాభాసానాం అంటే మీటర్ పోయింది కుంభానాం అంటే మీటర్లు కుట్టింది మేటర్ కోసం ఈ కవులు మేటర్ కూడా పెట్టుకోవాలి కదా కుంభమాత్ర ఫలత్వాత్ బౌద్ధిక జ్ఞానమునకు ఘటము మాత్రమే ఫలమగుట వలన ఆభాసత చిరాభాష వలన సహా ఘటము ఏకహా ఒక్కటి తెలియము చిరాభాషకి ఫలం ఏమిటండి ఆ చిరాభాష ఘటాకార వృత్తిలో ప్రతిఫలించుటే ఫలము ఆ ప్రతిఫలించటం వల్ల ఘట జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఏం చేస్తుంది ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది అల్టిమేట్ గా ఇంక అంతకంటే దేన్ని ప్రకాశింపజేయు సాక్షిదీతి లేని ప్రకాశింపజేస్తుంది చిరాభాసం దివృత్తి ఘటము మూడుంటివి అది ప్రకాశం కదా సూర్య ప్రకాశము నవగ్రహముల యొక్క సారీ నవాకా ఇప్పుడు ఎనిమిదే గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు అసంగతుని సమీపం తొమ్మిది గ్రహాలు ప్లూటోన్ తీసేసారు ఎనిమిది గ్రహాలే ఉన్నాయి మీరు మీ నాలెడ్జిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఆ ఎనిమిది గ్రహములకు ఉండే వాతావరణాన్ని సూర్య ప్రకాశం ప్రకాశింపజేస్తుంది పొగటి దైవ ప్రకాశింపజేస్తుంది భూమండలం మీద ఉన్న వాటిని మాత్రమే ప్రకాశింప ఎంత తేడా ఉందో చూడండి అలాగే ఇక్కడ కూడా ఇంకోసారి మళ్ళీ చెప్తాం మీకు చాలా ఓపుకుండాలండే నీకు ఓపికండతుకంటే పేషెన్స్ ఓపిక యొక్క ఆవశ్యకత అనుభవానికి వస్తుందా మరి ఈ శ్లోకాన్ని వస్తుంది చికా పరమాత్మచైతన్యముచేంభానా వృత్తి ఆస కుంభా ఘటమూలయొక్క సమూహా భాష్యే ప్రకాశింపదే మరుచున్నదీ కుల ఘటజ్ఞానొక్కటి ఫలమగుతన ఆసాభాసన సహ ఆ ఘటము అన్వయూడండి స్థితృంభా సమూహ భాసతే కుంభమాత్రఫలవాత్ ఆస ఇప్పుడు చూడండి ఏదైనా పట్టుకున్నారనుకోండి దేహమే నేను నేను ఫలానా మనిషిని అనే తదాత్మ్యంలో ఉండి పట్టుకుంటే నువ్వు పట్టుకోవడం ఒక్కటే తెలుసు పట్టుకుంటారు అది అవసరం ఉండి పట్టుకుంటారు అవసరం ఎవరికి నాకే అంటే నువ్వెవరు నేను దేహము దేహానికి దాహం వేస్తే నాకు దాహం దేహానికి ఆకలి వేస్తే నాకు ఆకలి అందుకోసం దాహం వేసినప్పుడు ఇది పట్టుకున్నా ఆకలి వేసినప్పుడు మరో పట్టుకుంటా సంస్కారం అదే మీరు డెలివరేట్ గా పట్టుకున్నారనుకోండి డెలివరేట్ దేహమును సాక్షిగా చూస్తూ దేహమే నేను ఫలానా అని కాకుండా శుద్ధ చిద్రూపుడుగా ఏ రూపంగా ఉండి ఇది పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే అదొక ఉపయోగపడే వస్తువు దానిలో నాకేదో లాభం ఉంది ఈ దృష్టంతా పోతుంది ఆ సంసార దృష్టంతా పోతుంది ఆ తెలుస్తూ ఉంటుంది డెలి ఇది ఆ స్పర్శ చే పట్టుకుంది స్పర్శ కలుగుతోంది దేహము బుద్ధి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి సాక్షిగా మీరు ఉంటారు ఏమన్నా అర్థమైందా ఏదో గోరజం ఉందా తెలుస్తూ అది ధ్యానం అది మెడిటేషన్ అంటే అప్పుడు ఏమవుతుంది మీరు ఎప్పుడైతే ఆ విధంగా అంటే ధ్యాస పెట్టి ఎదుక ఉంటారో తెలుసు ఎరుక రూపంగా ఉండి తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు ఆ ఎరుకకు ఒక విస్తృతి వస్తుందండి ఒక విస్తారం వస్తుంది అంటే ఏమైనట్టు ఇక్కడికి ఈ ఘటను స్పర్శ చెయ్యి చెయ్యిని దేహము దేహాన్ని బుద్ధి ఇవన్నీ కూడా మీకు సాక్షిగా మీకు అనుభవానికి తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సాక్షిగా తెలుస్తూ ఉంటాయి అలా ఎప్పుడైతే సాక్షిగా తెలుసుకుంటున్నారో మీరు ఈ మొత్తం వ్యవహారానికి ఒక అడుగు పైన ఉన్నారు అది అది అవేర్నెస్ ఆ ఎరుక దాన్ని మీరు బ్రాడెన్ చేసుకుంటూ ఉంటారు అవేర్నెస్ లో మైండ్ కామ్ గా అయిపోతుంది మైండ్ శాంతంగా ఉంటుంది ఏదో స్పర్శ ఇలాంటి వ్యక్తించి మైండ్ ఉన్నప్పటికీ ఏదో ప్రసరంత మైండ్ ఉంటుంది తప్ప సంసారి గుండే మైండ్ లాగా ఉండదు సంసారి మైండ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మేడం సంసారుల మైండ్ అలా కల్లో ఉంటుంది సముద్రం నయం ఈ సంసారులకు ఉండే మైండ్తో మైండ్ కంటే అధ్యతనే సంసారులు రోగిస్టు అయిపోతూ కారణం ఏమంటే మైండ్ నుంచే పుడతాయి రోగాలన్నీ మైండ్ కామ్ గా క్లీన్ గా ఉంటే మీకు శరీరంలో అనారోగ్యం ఉండనే ఉండాలి ఒకవేళ అనారోగ్యం వచ్చినా తగ్గిపోతే మైండ్ క్లీన్ అండ్ కామ్ క్లీన్ అంటే అర్థం ఏంటి పోని జిల్లె క్లీన్ అంటే జపక్కల్లో తెలుస్తూ మైండ్ క్లీన్ అంటే అర్థం ఏంటి అంటే హార్మోనీ హార్మోనీ ఉండాలి మైండ్ లో అంటే సమరస్థత ఉండాలి సమరస్థత అంటే మొత్తం అందరినీ వెళ్ళి ఉంటారని కాదు కొంతమంది అలాగా ఎవరు కనబడితే అలా ప్రేమగా కౌగులించేసుకుంటూ ఉంటారు ఆయన ఆయన వస్తున్నారంటే భయంగా స్మిపోవాలంటే స్మృతి కౌగులించుకుంటే వదిలిపెట్టడం అలాంటి చేరిస్తామని ఆ సిద్ధం కాదు సమరసత అంటే అర్థం అంటే ముందుకి ఎవరు వచ్చినా మీ మనస్సులో పెద్ద ఎక్కువ అల్లకల్లో ఏమి ఉండదు శాంతంగానే ఉంటుంది మనస్సు సపోజ్ సంసారి మనస్సు ఎలా ఉంటుంది మిత్రుడు వస్తే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది శత్రు వస్తే ఇంకో రకమైన ఉద్వేగము మనస్సుకి మిత్రులు వచ్చేదనుకోండి హర్షం శత్రు వచ్చేదనుకోండి ఉద్వేగము అంటే మిత్రుడు వస్తే ఎక్సైట్మెంట్ త్రు వస్తే ఏంటి వరీ ఆర్ టర్బులన్ ఇది కానీ ఇంగ్లీష్ పదం కోసం చూస్తున్నాను టర్బులన్ ఎడ్యుకేషన్ మిత్రుడు వస్తే ఎక్సైట్మెంట్ శత్రు వస్తే ఎడ్యుకేషన్ అదే నీకు సమరసత హార్మోనియం ఉన్నవాడికి చిన్న భేదం వీడు వీడు మన ఎడల మంచిగా ప్రవర్తించాడు వీడు మన ఎడల అనుచితముగా ప్రవర్తి ఎప్పుడో ఒకసారి తిచ్చాడు కూడా వీడు అని తెలుస్తూ ఉంటుంది తెలిసినా కూడా మన మనని మంచిగా ప్రవర్తించిన వాడి విషయంలో మీ మనస్సులో ఎలాంటి శాంత స్వభావము నెలకొని ఆ రండి కూర్చోండి కానీ మీరు శాంతముగా ఉంటారు మీ ఎడల మంచిగా ఉన్న వాడి విషయంలో మీ ఎడల అనుచితముగా ప్రవర్తించిన వాళ్ళు వచ్చాడనుకోండి అప్పుడు మీ మనసు కూడా అప్పుడు కూడా ఆ రెండు కూర్చోంటే బానే ఉన్నారా క్షేమమేనా అంత అని వాళ్ళ అంటే మీకు అపకారం చేసిన వాళ్ల యొక్క కూడా కోరే స్థాయిలో మీకుంటా అంటే హర్షము ఉండదు ద్వేగము ఉండదు ఎక్సైట్మెంట్ ఉండదు ఎడ్యుకేషన్ ఉండదు దానిని సమరసత అంటారు హార్మోనియం వీళ్ళే శ్రీకృష్ణుడు కొలు పర్యావరణులు మానవమానూల్య అని చెప్పాడు శీతోష్ణ సుఖ దుఃఖే సమహ అని ఇంకోసం చెప్పాడు అయ్యే ఇవాళ ఎండలు గమనించారా కంగారు పడ్డారా కంగారు పడకండి అప్పుడే ఏమైంది ముందున్నది ముసరడా పండా కాబట్టి జస్ట్ బీ ద్రా ఆహా మొదలయ్యే అది అవేర్నెక్స్ అవేర్నెస్ లో ఉండ దాని గురించి బండి పెట్టుకోకూడదు సో అలాగే సమరసతలో శీతోష్ణ సుఖ దుఃఖేశు సమహ జయా సమ జయము అపజయము సమ తుల నిండా స్థుతి సమహ స్ మౌని మౌనంగా ఉంటాడు నిందించినప్పుడు కూడా మౌనంగా అంతేగాని తొంస అంటే తుణసుహా తమ పితాసు అని మొదలు పెట్టుకూడదు అలాగా ఆ హార్మోని మీరు హార్మోని పెట్టుకోవాలనుకోండి మీ శరీరంలో రోగాలు ఉండవు అంటే ముందు ఏదైనా రోగాలున్నా అవి తగ్గిపోతాయి ఎవరికి చెప్తారు మనం ఏం చేస్తాం హార్మోని పెట్టుకోకుండా కలహాలు పెట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ తిట్టుకుంటూ సంసారంలో లోభాన్ని పెట్టుకుని భోగంలో ఎంతో లంపతత్వాన్ని పెట్టుకుని రోగం వచ్చినప్పుడల్లా డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు ఇక చేస్తారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అంతా సింటమ్స్ పట్టిపోతూ ఉంటుంది అక్కడ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ కెపాసిటీ ఉంటుంది కెపాసిటీ యుటిలైజేషన్ కొంచెం ఒకటిసారి ప్రశ్న ఉంటుంది కాబట్టి ఎవరైనా అటు కేసులు చూస్తే వాళ్ళు పట్టేసుకుంటారు మీరు మాట వరసీ లోపలికి వెళితే ఇలా రెండు రెండు రండి మీ పేరు చెప్ప అప్పుడే ఆ అమ్మాయి రాసేస్తుంది మీ పేరు చెప్పండి ఏజ్ అంతా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అమ్మా నాకు మీరు రిజిస్టర్ చేసేసుకోండి అది రిజిస్టర్ చేసేది రెండు వందల యాభై అక్కడ ప్రారంభం ఆ తర్వాత ఏడు మీకు రోజు ముక్కు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ముక్కు ఇబ్బందిగా ఉందా ఎల్ఈంటి స్పెషలిస్ట్ దిగ్గర కార్డు పెట్టేస్తాడు ఆయన ఎక్స్రే కొట్టుకున్నాండి బ్లడ్ రిపోర్ట్ కొట్టుకునండి అల్ట్రాసౌండ్ పట్టుకునండి అని ఆయన నాలుగు రాసేస్తాడు అంతా ఆయన తర్వాత అలాగా దాంట్లో గుంగిపోయి ఆ ఫైల్స్ పట్టుకుని ఇట్నుంచి ఇటు తిరిగేస్తూ ఆ హాస్పిటల్స్ చుట్టూ తిరిగేస్తారు ఇంటికి రాగానే మనీ కలహాలు చెట్లు భోగాలు రోగాలు ఇలా సంసారము వ్యక్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది అలా ఉండకూడదు సో ఆ అవేర్నెస్ ని బాగా విస్తృతంగా తయారు పెట్టుకోవాలి ఏదో చెప్పాను దీని అన్వయం కూడా పూర్తి శ్లోకం సార్ ృా కుంభా సమూహో భాస్యతేచిత కుంభమాత్ర ఫలపా సహాస్ఫు ఇంకా అప్పుడు అవలేదండి ఇంకా మీకు పేషెన్స్ చాలా ఉండాలి నెక్స్ట్ శ్లోకం చైతన్యం జ్ఞాత అన్యే వ్యవసాయాఖ్యం ఆహురే సవ్యుదితం అంటే దీన్నే ఆయన కంక్లూడ్ చేసుకుంటున్నారు ఆ టాపిక్ ని కంక్లూడ్ చేస్తున్నారని అనిపిస్తున్నారు శ్లోకం చూస్తే కుంపులుగా ఒకటి కొత్త విషయం ఏం కాదు చైతన్యాన్నే ఒక టైప్ చేసేస్తున్నారు కుంభే జ్ఞాతత్ స్ఫుర అన్నేను వ్యవసాయాఖ్యం ఆహురే సద్యోదం చైతన్యం దిగుణం ్ఞాతీ అన్యే అవసాయ ఇప్పుడు సినిమా తెర మీద సినిమా తెర మీద కొంచెం చేకటాగా కొంచెం వెలుగుగా ఉంటే ఆ తెర ఒకడు బ్యాక్టరీ లైట్ వేసి చూశాడు సినిమా తెర మీద ఆ బ్యాటరీ లైట్ లో అక్కడ కుంభం కనపడుతుంది ఓకే ఇప్పుడు ఆ సినిమా తెర మీద బ్యాటరీ లైఫ్ లో వచ్చే ప్రకాశము కుంభమును ప్రకాశింపజేస్తుంది కుంభం అంటే ఘటమును ప్రకాశింపజేసింది అవునండి అది సినిమా తెర ప్రకాశం కాని ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ప్రకాశం చూసారు అది ఆ బ్యాటరీ లైఫ్ పొక్కుతున్న వాడిని బ్యాటరీ లైఫ్ వెట లైట్ నుంచి వచ్చే నేను ఆ కుండని కూడా అభిప్రకాశింపజేస్తుంది తేడా తెలియట్లేదండి ఈ తేడా తెలిసింది ఇప్పుడు నాకు వేగంగా తోచింది దృష్టాంతం ఈ తేడా తెలిసిందా ఇప్పుడు నీ లోప నీ లోపలికి చూసుకోండి అన్నిటికీ నీ లోపలికే చూసుకోవాలి ఇక్కడ ఈ పాదం అంతా లగే ఉంటుంది ఇక్కడ దేవుడు ఉండదు దెయ్యము ఉండదు నీ లోపలితో చూసుకోవడమే ఉంటుంది ఏమునైనా మీరే దెయ్యమైనా సంసారం అయితే దెయ్యం అది ఎవరు జ్ఞానమైతే దేవుడు అదేవరు అది మీ లోపలికి చూసుకోండి బ్యాటరీ లైట్ వంటిది బుద్ధి ఏమండి ఆ బ్యాటరీ లైట్లు పట్టుకుని ఒకడు వాడు చిరాభాష ఆ బ్యాటరీ లైట్ ప్రకాశంలో ఒకట కనపడే అవునండి అయితే బుద్ధి అయిపోలేదు కథ బుద్ధి వెనుక ఉండి బుద్ధిని ఆ బుద్ధి నుంచి వచ్చే చైతన్య ప్రకాశమును బ్యాటరేట్ ప్రకాశము వంటి దానిని దానిలో తెలిసే ఘటపటాభులను సర్వము వెలిగిస్తూ ఉండే ఎనుక ఒకటి మీరు పట్టుకోవాలి పాఠం అంతసేపు దాని గురించే అంటే మీరు నేర్చుకోవాలి ఏతో నేర్చుకోవాలి బుద్ధితోటే నేర్చుకోవాలి నేర్చుకోవడం అంతా బుద్ధితోటే ఉంటుంది ఆత్మతో నేర్చుకునేది ఏమి ఉండదు బుద్ధితో నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఈ బుద్ధి ఉందండి బుద్ధి నేర్చుకుంటుంది ఏమని నేను బుద్ధిని నేను ఆ వెలుగు చిక్కబట్టి ఈ ఘటపటాది ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అక్కడతోటి పనే అక్కడతోటి కథ పూర్తి కాలేదు నాకు వెలుగు నాకు కూడా అంటే గటపటాది ప్రపంచానికి అంతకు వెలుగులు నాకు వెలుగు అది స్వతంత్రమైన విలువేమీ కాదు నాకు కూడా వెలుగులు ఇచ్చేటువంటి ఆ ఎరుక ఆ పైన నా పైన ఆ ఎనుక వెలుగులో నేను ప్రకాశమును పొంది గతపటాది ప్రపంచమును నేను తెలివిస్తున్నాను అని బుద్ధి తెలుసుకోవాలి అంతే బుద్ధి ఎందు చేయాలంటే గటపటాది ప్రపంచము యొక్క ఆకర్షణలో పడిపోయి ఇంకా వెనుదిరిగి చూడకుండా అలా కుట్టుకుపోవడమైనా ఆ సంసార ఆకర్షణలో కూడా బుద్ధి బుద్ధి అంటే బుద్ధి ఏదో అదే లేదు వాట్ హీ థింగ్స్ ఈ జీవితంలో శాసించేది ఏంటి బుద్ధి ఆ బుద్ధి ఎప్పుడు సంసారం వైపు ఉన్నది సంసారంలో ఘటపటార్థులను తెలుసుకుంటూ ఉన్నది తెలుసుకుంటూ వాటి మీద రాగద్వేషంలోనే నిర్మాణం చేసుకుని రాగం ఉన్న చోటికి పరిగెత్తి ద్వేషం ఉన్న చోటి అలా బతికిస్తోంది ఈ బుద్ధి ఈ బుద్ధికి యుద్ధం లేకుండా అయిపోయింది అందుకని ఈ బుద్ధికి ఆ వెలుగు ఆ జ్ఞానం యొక్క వెలుగు అది స్వంతం కాదని అది పైన ఒక చైతన్యం నుంచి వస్తుందని ఆ బుద్ధిని కలిగకుండగా అయిపోతాం అలా ఉండద్దు ఈ పాఠం తానికోసం ఆ టాపిక్ సరే అనుకోలేదు అలా ఉండద్దు బుద్ధే సర్వము అని అనుకోవద్దు ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆయన ఏమనుకుంటాడు నా బుద్ధే సర్వము అని అనుకుంటారు నిజమే ఆయన ప్రొఫెసర్ జీవితం అంతా బుద్ధియే కానీ ఇప్పుడు ఆ బుద్ధికి వెలుగునిచ్చే ఎదుక ఒకటి ఆయన లోపల ఉంది అది ఆయన తెలుసుకుంటే ఇది ప్రొఫెసర్ జీవితం ఆధ్యాత్మిక జీవితము అది ప్రకాశవంతమవుతుంది అది తెలుసుకోలేదనుకోండి ప్రొఫెసర్ గా సంపాదిస్తాడు వీళ్ళ వాళ్ళకి దృష్టి కానీ భాగ్య ప్రవేశ ఆవిడ వీళ్ళు ఎందుకు కూడా చీర కాబట్టి వీడి గతుకు అలాగే ఉంటుంది కాబట్టి అలాగా ఆ బుద్ధి యొక్క వ్యామోహంలో పడిపోకూడదు బుద్ధి గతపటాది ప్రపంచమే ప్రకాశంతో వస్తుంది అయితే ఇంకే విజయ సర్మము కాదు అంటే వైరాగ్యం ఉండాలి అంటే ఈ ఘటపటాది ప్రపంచము యొక్క ఆకర్షణలో మనం పడిపోయి అటే పారిపో అటే పరుగులు తీయకూడదు అనే వైరాగ్యం ఉండాలి అంటే అప్పుడు ఒక్కరిసలు ఆ బుద్ధి నిలబడుతుంది పరుగులు తీయడం మానేసి నిలబడుతుంది ఆ నిలబడ్డ బుద్ధికి అనుభవానికి వస్తుంది ఏది అనుభవానికి వస్తుందో తెలుసు ఘటపటాదుల అనుభవానికి వచ్చి అలా ఉంటాయండి అబ్బో ఈ ఘటపటాదుల జ్ఞానము మనకి ఆ ఎదుకలో తెలుస్తున్నది అనే అనుభవం ఆ బుద్ధికి వస్తుంది అది వివేకవంతమైన బుద్ధి అర్థమైందండి కాబట్టి ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు ఎదుర్కొండ రాళ్ళు రాళ్ల ముక్కలో నాలుగును దాంట్లో వజ్రం ఒకటి మధ్యలో వజ్రం ఉంది గులకరాళ్ల ఖరీదు ఎంత చిన్నా అని ఖరీదు న్యాప్స్ కూడా ఉండదు గులకరాళ్ల ఖరీదు వజ్రం ఖరీదు లక్ష రూపాయలు బుద్ధి అంటుంది ఆ వజ్రము గులకరాళ్ల మధ్యలో ఉన్న వజ్రము చాలా విలువైనది ఉండాలి దాని మీద రాగము ఆ రాగము ఏర్పడి ఆ వజ్రాన్ని ఎవడైనా ఇంకోళ్ళు తీసుకుంటున్నారనుకోండి వాడి మీద ద్వేషం నాకు వజ్రం దొరకలేదు అని సుఖం వజ్రం దొరికితే సుఖం అనుభవానికి వస్తుంది ఇదంతా బుద్ధి అవునండి అయితే ఆ బుద్ధితో మహాత్ముడు చెప్పాడు ఏమన్నా ఓ బుద్ధి అది వజ్రమని అది విలువైనదని ఆ నువ్వు దులకరాయని వాటికి విలువ లేదని నీకు కదా ఆ తెలిసింది ఆ తెలుగుని కొంచెం పరిశీలించు అది ఎలా తెలుస్తుంది అని పరిశీలించు అది పరిశీలించినప్పుడు ఏమవుతుందో తెలిసినా ఈ గుణతరాళ్ళు వజ్రము అవి ఫోకస్ లోని అవతలకి పోతాయి అక్కడే ఉంటాయండి అక్కడే ఉంటాయి కానీ మీ ఫోకస్ లో అప్పుడు ఏదొస్తుంది ఫోకస్ లోకి ఆ బుద్ధి ఉండే చైతన్యము ఫోకస్ లోకి వస్తుంది వాడు ఆ గుణకలాలు అవతల పారేసి ఆ విగ్రహాన్ని ఆ జీవిలో పెట్టేసుకోవాలనుకునే దాని వంట పరిగెత్తేవాడు ఖర్చు అయిపోతాడు వద్యం ఏం చేసుకుంటారు వద్రం ఏం చేసుకుంటారు నెట్లు నెట్లు పెట్టుకోవాలి నోట్లు పెట్టుకునేది కాదే ఈ సంసారం అలాంటిది కాబట్టి బుద్ధి సంసారం అంటే పరిగెత్తకూడదు తనను కూడా ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్యము చైతన్యం మీద దృష్టి పెట్టాలి దీంట్లో చిన్న రహస్యం ఏంటంటే సంసారం వెంట పరిగెత్తడం మానేస్తే సరిపడుతుంది బుద్ధి పరిగెత్తుంది చైతన్యం మీద మనం ధ్యాస పెట్టి ఏమి ఉండదు సంసారం వెంట బుద్ధి పరిగెత్తడం మానేస్తే ఏమవుతుంది బుద్ధి కోరికైపోతుంది కామైపోతుంది కామైపోవడం అంటే లేకుండా అయిపోతుంది అప్పుడు మిగిలింది చైతన్యమే మిగులుతుంది అది ఫోకస్ లోకి దాని ఉంటుంది వచ్చేస్తుంది అర్థమైందండి ఈ మొత్తం విషయాన్ని ఈ శ్లోకము కవర్ చేసుకొస్తాం ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్పారంటే బుద్ధి సంసారం వైపు కలుగుతుందనుకోండి ఘట జ్ఞానము అవుతారు ఘటజ్ఞానం బుద్ధితో ఘటము తెలుస్తుంది అని తెలిసే చైతన్యం ఉంది చూసారా దానికి పేరు పెట్టారు దానితో అను వ్యవసాయము అని పేరు పెట్టారు వ్యవసాయము అంటే ప్రయత్నం బుద్ధితో ఘటమును తెలియట అదొక ప్రయత్నం కదా కలతో చూసి ఘటమును తెలియవలేను అదొక ప్రయత్నం దానికి వ్యవసాయము అని పేరు ఏమన్నా వ్యవసాయం అంటే తెలియ వ్యవసాయం కాదు మీరు వెంటనే అటతో చెలుగులో వ్యవసాయము ధరలు నాగలి అలా మొదలు పెట్టలేదు ఘటపటాదు అని తెలియట అది ఒక ప్రయత్నం దానికి వ్యవసాయము అని పేరు అది తెలియడానికి వెనకాల బుద్ధితో ఘటము తెలుస్తోంది అని అని తెలుసుకునే కోటస్థ చైతన్యం ఏంటి కలదో దానికి వాళ్ళు అను వ్యవసాయము అని పేరు పెట్టారు ఓకే ద మైండ్ నోస్ ది పార్ట్ ఐ నో దట్ మైండ్ నోస్ ది పార్ట్ ద మైండ్ నోస్ ది పార్ట్ వ్యవసాయము i know that the my knows the path anuvyavsayam anu peru pettar aperey onta adbhutanga illedu vallu alada icharu indellu vala gnyanamu kriyeye gnyanamu edu kriye meru kaadu nayayikunaku andukosam kriye nu bodhinchu siddhananni gnyaananiki taggincharu vyavsayante kriye nu gochestundi dani gnyaananiki tagginchi anuvyavsayam ani peru pettaru allaa peru pettaru ఏది వాళ్ళ అనువ్యవసాయమన్నారో అదే సాక్షి చైతన్యము అదే బ్రహ్మ అని ఈయన చెప్తున్నాడు విద్యారణ స్వామి చైతన్యము ఈతరీ పాత అన్యే అను ఆహు ఏతో ఇప్పుడు తెర మీద సినిమా తెర మీద బ్యాటరీ లైట్ వేశాడు వాడు అది కొండ మీద పడింది ఇప్పుడు కొండ మీద రెండు ప్రకాశములు ఉన్నాయి ఏమిటి బ్యాటరీ లైట్ నుంచి వచ్చిన ప్రకాశం ఉంది ప్రాజెక్టర్ నుంచి వచ్చింది కాబట్టి ప్రాజెక్టర్ ప్రకాశము అది అవి బ్యాటరీ లైట్ నుంచి వచ్చిన ప్రకాశము వ్యవసాయం అది నెల ఐటీ చెప్పారు విషయమైన కవర్ అత ఇవలన కుండే కుండూ దీగుణం రెండు రెట్లు చైతన్యం ఎరుక జ్ఞాతత్వేనా తెలియబలినదిగా త్వరపూ ప్రకాశిస్తున్నది ఇది గతము ఇది ఘటము అంటే ఒక ఒక ప్రకాశం ఘటము తెలిసినట్లు తెలియచున్నది ఘటో జ్ఞాత అయం ఘట అని ఒక జ్ఞానం ఒక ప్రకాశం మయా ఘటో జ్ఞాత అని రెండో ప్రకాశం ఈ విధంగా ప్రకాశము చైతన్య ప్రకాశము ఘటము నుండి రెండు రెట్లు ప్రకాశిస్తున్నది యథోధితం పైన చెప్పిన విధముగా ఏతత్ ఈ రెండు రెట్ల ప్రకాశమును అన్యే నతరులు అనగా నయ్యాయికులు అనువ్యవసాయాక్ష్యం అనువ్యవసాయమనే పేరు గలదిగా ఆహుహు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పారండి వాళ్ళు వ్యవసాయము అనువ్యవసాయము అని చెప్పారు ఇప్పుడు ఆ పదాలు మనకు అక్కర్లేదు వాళ్ళు అలా చెప్పారు వాళ్ళు చెప్పింది ఇదే కొత్తలేదు అని ఆయన విచారం చేస్తాను దాన్ని ఒక కొలిక్కి పట్టుకొచ్చారు నేను అనుభవంతో ఉండండి అత కుంభే జ్ఞాత చైతల్యం స్ఫురత ఎో ఎన్యే అనువసాయాఖ్యం ఆశుసూర్మి శ్లోకం చెప్పే ఏకనీయన్గుణుభే నా తే స్ఫురం వ్యవసాయాక్ష ఆపురే సద్యో స్వమాత్రం భాసే తప్తం లోకదాచన ఈ కూటస్థ చైతన్యం గురించి ఇంకొక కొత్త ప్రకరణాన్ని ఒకదాన్ని ఆయన ఓపెన్ చేసుకున్నాడు ఆ కూటస్థ చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి నేను కొంత ఇంకా కొన్ని విషయాలని ఆయన మన ముందు పెట్టబోతున్నాడు మనం వీటిని శుక్రవారం నాడు క్లాసులో వాటిని చూద్దాము బుధవారం నాడు దశ్లోకి చూద్దాము రేపు బులారం క్లాసు ఉన్నది వచ్చి వాడు ఓం ఓం నమో